చేసు పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్ను మహోన్నతుడానికి ప్రభావ ఈ కలిసిన కాలతో మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవలతో నిలబెట్టున్నారు ప్రభావ దివారాతులు మీరు మమ్మల్ని కాచి కాపాడన్నారు ప్రభావ నా దేవ నా ప్రభా నీకే స్థుతులు శ్రోతలు అర్పించుకున్నాం ప్రభావా చూడలేకపోయిన ప్రభావ కానీ ప్రభావ మమ్మల్ని సజీవలతో నిలబెట్టుకోవడం ప్రభావ నేను సుదీించి ఘనపచ్చి మహమచ్చి బిడ్డలు మమ్మల్ని తయారు చేస్తున్నారు దాన్ని బట్టి వందనాలు ప్రభావ ఆయన ఇక మధ్యకాల సమయంలో అయినా తిరిగి ప్రోభా మీ వాక్యం ధ్యానించబోతున్నాను ప్రభావ మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకున్న ఆయన మీకు అభిషేకంతో ప్రతి ఒక్క బిడని నింపమని ప్రార్థించడం అయినా ప్రతి చీకటి దురాత్మ అంతకాల శక్తులను క్రీస్తును పాటలను పండించారు ప్రభా దేవాత దేవ మీకు సన్నిధి కాంతిని పతి బిడ్డపై మీరు ప్రకాశంపచ్చేయండి మీ మహిమతో ప్రతి బిడ్డని నింపండి నా దేవాఖ కాంతి మాపై ప్రకాశంపచ్చేయండి మీ వెలుగుతో నింపడి ప్రభావతి చీకటి కాల్చి ఉందని ప్రాష్టం ఆయన దేవా మీకు ధ్యానిస్తున్నాం ప్రభావ మీరు మాత్రం మాట్లాడండి మా స్వది సొంత తనములు కొట్టివెండి ప్రభావ మమ్మల్ందరూ మీ కంట్రోల్ తీసుకోండి మీ ఆధీనంలో మేము ఉండాల ప్రభావ్వానికి మమ్మల్ందరూ మీ కంట్రోల్ తీసుకోండి ప్రభావ మీరే మాత్రం మాట్లాడి మీ నామాన్ని మేమే తెచ్చుకోవడం ప్రార్థిష్టం మీ మాటలలో జీవం ప్రభావ మీ జీవం మనుషులకు వెలుగు ప్రా మీ జీవం ప్రభావ మాకు అందరికీ దయచమని ప్రాదిష్టం మాట్లాడుతుంది మేం కాదు ప్రభా మీరు మాత్రం మాట్లాడండి అనాది కాలంలో ప్రవక్త ద్వారా మాట్లాడనారు ఓ ప్రభా యుగా మీ కుమారుని ద్వారా మీరు మాత్రం మాట్లాడుతున్నారు ప్రభా మీరే మాత్రం మాట్లాడు మరి యేసుక్రీస్త అలలుయా హబకు గ్రంథము హబకు గ్రంథము ప్రవక్త అయిన మూడవ ఏం చూడండి బైబుల్ అంతా ప్రవచనాత్మకమైంది దేవుడు ఆది నుంచి అంతం వరకు అంటే మొదటి మొదటి నుంచి చివరి వరకు ఆయన ప్రణాళిక ఏ రీతిగా ఉంటది దేవుని బిడ్డలు ఏ రీతిగా జీవించాలా ఆయన నిబంధన ఏ రీతిగా మనుషులతో చేసేడు అనే విషయం మనకి సూచిస్తుంది మరి విశేషంగా లోకంలో రక్షకుడు పుడతాడు ఆయన ఈ లోకాలలో పుడతాడు పుట్టిన తర్వాత అందరికి రక్షణ మార్గం దేవుడు చూపిస్తాడు అనే విషయాన్ని సూచిస్తా ఉంది మరి విశేషంగా ఈ యొక్క మనం అర్థం చేసుకొని మన జీవితాలను బట్టి దాని ప్రకారం మన జీవిస్తూ మరీ విశేషంగా అనేకులు వాటిని మనం చూపించాలంట అందుకు వరకు దేవుడు ఈ వాక్యం మనకు అనుగ్రహించింది ఈ బైబుల్ అంటే ఏదో మామూలు పుస్తకం కాదు ప్రతి ప్రవక్త ఆయన జ్ఞానాన్ని పొందుకొని ఆయన సన్నిలో గడిపినప్పుడు తన ప్రజల గురించి దేవుడు ఏం మాట్లాడగలుగుతున్నాడు ఆయన ఇష్టం ఏ రీతిగా ఆయన బిడలతో ఆయన ఏ రీతిగా మాట్లాడాలని ప్రతి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఈ బైబుల్ దేవుడు మనకు ఇచ్చింది హలలుయ్య దేవుడికి వందనాలు చెప్పాలి మనం హలలుయ్య చూడండి హవక్కు అనే ప్రవక్త మాట్లాడుతుంది దేవుడి యొక్క అంటే ఆయన వాక్ మాట్లాడతారు చూడండి మొదటి చూడండి మూడో అధ్యాయము హబక్కు ప్రవక్త హబక్కు చేసిన ప్రార్థన అంటే ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రవక్త అంటే ఎవరు పాత నిబంధన మనం ప్రవక్తలు కాదు కానీ వాళ్ళు ఏ రీతిగా ప్రభు ప్రభుత్వ జీవించు అది మనం ఒక విధానంగా మనం తీసుకొని మనం మనం కూడా మన జీవిత కాలం ఆ రీతిగా మనం జీవించాలా అనే విషయం చెప్తున్నాడు చూడండి హబక్కు ప్రార్థన చేస్తున్నాడు ఏమని చూస్తున్నాను చూడండి యహోగాను కూర్చి నేను చాలా సిస్టర్ హలలుయోగాను కూర్చి నా వార్తను విని నేను భయపడుచున్నాను హలలుయా ఆయన వాక్యం వింటే మనకు భయం ఎందుకు వస్తుంది నేను అనొచ్చు ఈ రోజు కొత్త సంవత్సరం నూతన సంవత్సరం ఈయన భయం గురించి చెప్తున్నాను అనుకోవచ్చు కానీ ఆ భయం దీనికి సంబంధించింది ఇది మనం అర్థం చేసుకోవాలా బైబుల్లో చూస్తే ఈ గడిచిన కాలం దేవుడు మనలో కాపాడాడు కదా కాపాడిన తర్వాత ఆయన ఎందుకు ఇంతకాలం ఇది కాపాడం అనేది నువ్వు తెలుసుకోవాలా నువ్వు సంతోషంగా ఆనందంతో గంతులు వేయడానికి కాదు ఈ లోపల మనకు ఎట్లయితే సంతోషం ఉంటది కానీ ఆయన ఎందుకు ఇంతకాలం బ్రతికిచ్చిండు అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ రోజుకి మన బంధువులు మన కుటుంబికులు చాలా మంది ఉన్నారా లేరు కానీ వాళ్ళ కాలంలో ముగించిపోయింది కానీ దేవుడు ఈ క్షణానికి ఈ రోజు నేను ఎందుకు పెట్టిండు అనేది నువ్వు ఈ రోజు తెలుసుకోవాలి ఈరోజు నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎన్నో వాక్యాలు దేవుడు చూపించాడు ఈ రోజు అవి రోజు నేను ఖచ్చితంగా చెప్పేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా హలో ఎందుకంటే ఆయన ప్రణాళిక అయ్యేందుకు తెలుసుకోవాలా ఎందుకంటే ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం ఆయన రాకడ దినాలు ఉంటున్నాం కాబట్టి ఎక్కడిచ్చినా భయంకరమైన అక్రమం ఎంతో అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం మన కుటుంబం మనం సంతోషంగా ఆనందంతో మనం జీవిస్తున్నాం కానీ ఇతర ఇతర కుటుంబాల సంతోషం ఉండొద్దా ఉండాలా లేదా ఉండాలా ఉండాలంటే మనం ఏం చేయాలా హలలుయ ఎందుకు దేవుడు నువ్వు బాక్షసం తీసుకున్నావు దేవుని రక్షణ మార్గంలో నడువు దేవుని సేవ చేస్తున్నావు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నావు కానీ ఇతర జీవితాలలో ఆ సువార్తను ఆ సువార్తను మనం ఏం చేయాలంట ప్రకటించాల హయ అందుకోసమే దేవుడు మనం ఇంతకాలం మనల్ని పెట్టినట్ట అంటే ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్తం ఆయన గుచ్చిన వార్త వినగానే ఆయన ఏం చేస్తున్నాడంట భయపడుతున్నాను ఎందుకు భయపడుతున్నాడు చూడండి చూడండి మనం ఒక బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుని వాక్యంలో జీవం ఉంది మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం అర్థం చేసుకోవాలా అలా ఎందుకంటే ఆ అవగాహన లేకుండా దుష్టుడు మనల్ని అటగిస్తూ ఉంటాడు కాబట్టి మనం ప్రార్థన చేసుకోవాలి నేను ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థన చేసుకునే పోతాం ఎందుకంటే దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఆయన సన్నిలోకి వెళ్తున్నాం నా దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడాలి నేను కనిపెట్టుకుని ఉంటాను ఎందుకంటే అది మనకు చాలా అవసరం మీరు ఎంతో ప్రయాసంతో ఇంత దూరం వచ్చిండ్రు ఆయన సన్నిలో వచ్చినారు కానీ ఆయన వాక్య విని ఆయన చెప్పిన మాట ప్రకారం మనం జీవించకపోతే మన జీవితంలో వేలే రీతికి వస్తుంది వస్తారా రాదు ఏదో ఇక్కడ అయితుంది ఒక ప్రార్థన అయిపోయింది సన్నిధి అయిపోయింది భోజనం చేసుకుని వెళ్ళిపోయింది అది కాదు విధానం అది చివండి మనం ఎందుకోసం దేవుడు మనకు ఈ లోకంలో మనం పెట్టిండు అనేది మనం అర్థం చేసుకోవాలి అది అర్థం కాకపోతే మనం ఎంత కాలం గుడ్డిగా పాటలు పాడటం ఎంత వెళ్ళిపోతామో చూస్తున్నా గానీ ఆ ప్రాణానికి ఏదో అర్థం కాకపోతే మన జీవితం నిస్మ తిరిగి వచ్చినప్పుడు ఆయన శక్తి నిలబడి ఆయన శక్తిని మనం నిలబెట్టుకొని అందుకే ఆయన చెప్తుంటే ఏమన్నా కింద వచ్చిండగా నీ కార్యములను నూతన పరచుము సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము ఈ మూడు వచ్చాను మనం ధ్యానిస్తాం మూడు వచ్చాల్లో మనం ధ్యానిస్తూ ఉంటా అవక్కు గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చదువుకుంటే మన పోతున్నాం కదా ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి ఇది మనం అర్థం చేసుకోవాలి మొదటిది ఏమిటంట ఎవో మనకు కూర్చో వార్తలు విన్నప్పుడు నాకు భయం కలుగుతున్నట్టు మొదటి పాయింట్ అంటే ఆయన కూర్చున్న భయం మనకు ఉండాలా అంటే భయం ఇప్పుడు వస్తుంది రెండు విధాలుగా మనకు భయం వస్తుంది పాపం చేసిన భయం వస్తుంది ఒకటి దేవుడి భయం ఉంటది పాపం చేయకుండా మనం భయపడతా ఉంటాం ఇది దేవుని మాట్లాడి విరుద్ధం నేను ఈరోజు జీవించదు అని భయం వస్తుంది అది దేవుని గురించి భయం ఈ లోకాల భయం ఏంటి ఏదన్నా ఒక డబ్బు వేసినా కొన్ని నిన్న మాట్లాడగాలి వాళ్ళు వచ్చి మాట్లాడాలి కానీ ఈయన ఆ భయం గురించి మాట్లాడతాను ఆయన గురించి వార్త ఆయన వాక్యం విన్నప్పుడు భయపడుతున్నా ఏంది ఆ భయం ఎందుకు ఆ భయం దేవుడి గురించి మనం తెలుసుకోవాలి ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి ప్రభా నీ వాక్యాన్ని భయపరుస్తూనే ఉన్నావు నీ వీడల ద్వారా అనేక ప్రభుత్వం ద్వారా భయపరచిన యుగాంతం వల్ల మీ ద్వారా భయపడుతున్నా గానీ మీ అందుకు భయం మనుషులకు లేదు అని ఆయన ప్రార్థన చేస్తూ భయపడుతున్నటవీయా అలాంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలా ప్రభావా భయంకరంగా చూసిన ప్రభావాన్ని మార్చు ప్రభావా అని నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకంటే వారి శిక్ష రాబోతుంది ఎప్పుడైతే మనం ఆయన నుంచి తొలగిపోతామో దేవునికి ఉగ్రత మన మీద ఉంటుంది కానీ ఆయన ఉగ్రత నుంచి తప్పించడానికి వేసుకున్న ఒక యోగాలను పుట్టిండు మనకు వరకు హలవీయాలు ఆయన రక్షించాడు మన పాపములు మన శాపములని ఆయన ఆ భరించి మరొక బదులుగా ఆయన మరణించి మన శిక్షణ ఆయన భరించి మనకు విడుదల తీసి అలా కాబట్టి మన మాణీసత్వంలో లేదు ఎప్పుడైనా ఏ స్వత్వం స్వీకరించావు నువ్వు మానిస కాదు మానిసత్వం నుంచి దేవుడిని విడుదల కలిసి నువ్వు స్వతంత్రుడు అంటే కుమారుడు కాబట్టి ఆయన కుమారుడు నువ్వు ఆయన పరివంతులు కలిగి ఎందుకంటే దేవుడు మనం అనుకుంటా కదా దేవుడు నన్ను తన సేవతో ఏర్పరచుకున్నది మనం కొంతమంది చెప్తా ఉంటుంది కానీ దేవుడు నీకు ఇంటి స్పెషల్ కాదు ఎంతో మంది దేవుడు ఏర్పరచుకున్నాడు రక్షణ పొందే వాళ్ళందరూ దేవుడు ఒక స్పెషల్ కాదు అంటే ఆయన అందరిని ఏ రీతిలో ప్రేమిస్తున్నాడు ఆయన పక్షపాతం కాదు ఒకరు ఎక్కువగా ప్రేమించడు ఒక తక్కువగా ప్రేమించాడు ఆయన ప్రేమ అందరినీ సమానంగా నిర్మిస్తుందంట అలా ఆ ప్రేమ కలిగిన నువ్వు ఏ రీతిగా ఉండాలా అనే విషయం చూడండి తర్వాత ఏం ఆయన వచ్చిన వార్త ఏం భయపడుతున్నారు ఎందుకు వాళ్ళని భయపడుతున్నాడు అంటే సంవత్సరాలు గడిచిపోతుంది ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు మార్పు లేదు వాళ్ళ దేవుని మార్పు లేదు దేవుని వాళ్ళ విధి కూడా వాళ్ళు ఏం చేస్తుంట దేవునికి విరోధంగా కాబట్టి ఆ రీతిలో జీవించదు ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడినా కాపాడినప్పుడు ఈ సంవత్సరం ఎన్నో దేవుడు మేలు చేస్తుంది కానీ ఆయన మేలు నువ్వు జీవిస్తున్నా మనం వాగ్దానం తీస్తావు కదా సముద్ర సంవత్సరం వాగ్దానం వాకి వినాలండి చాలా జాగ్రత్తగా వినాలి ఎందుకంటే దేవుని వాక్యం దొరకదు మీకు కొంతకాలం పోతే ఈ చెప్పిటోళ్ళు దొరకదు అందుకే దేవుని వాకి మనం ఏం జాగ్రత్తగా మన హృదయాల్లో భద్ర మన మైండ్ రిజిస్టర్ చేసుకోవాలా ఎందుకంటే కొంతకాలం వచ్చినప్పుడు ఈ బైక్స్ దొరక కాలంలో కీర్తన కదా అనే వాక్యాలలో ఏండి పట్టి వాళ్ళు మైండ్ లో పెట్టుకున్నప్పుడు బైబిల్ ఉన్న వాక్య లేదు కానీ వాళ్ళు అప్పటి వరకు కూడా మైండ్ లో పెట్టుకున్నారు కాబట్టి మనం కూడా ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి రేపు బైబులు లేదు హృదయంలో విశ్వాసంతో ఎవరేస్తున్నప్పుడు నీ విశ్వాసం పాల్పడుతూ ఉంది ఇతరులకు చెప్పగలరు హలో ఆయన చూసుకున్న చూడండి నేను గురించి వార్త నేను భయపడుచున్నాను నీకు భయపడుతున్నట్టే సంవత్సరంలో యహోవా సంవత్సరంలో గడిచ జరుగుచుండగా నీ కార్యంలో నూతన పరచము సంవత్సరంలో గడుచున్నాయి నీ కార్యాలు నూతన పరుచుకోవా కానీ నూతన పరచువన్నట్టు నూతన పరచులు ఆయనే కాబట్టి ఆయన నూతన కార్యాలు నీకు తెలియజేసినప్పుడు నువ్వేం చేయాలా ఆయన ప్రతిక్రియగా నీవు ఉన్నావు ఏం కార్యాలు నువ్వు చేయాలా కానీ వాళ్ళు చేస్తలేదు చేస్తలేదు కాబట్టి అందుకు ఆయన కలుగుతుందంట అదవీయ వాక్యం అర్థమవుతుందా అదవీయ అందుకే ఆయన కార్యాలు సంవత్సరం గడిచిపోతుంది సంవత్సరం దేవుడి మర్చి వాగ్దానం తీస్తారంటే వాగ్దానాలన్నీ ఒక సంవత్సరమే దేవునికి వాగ్దాన్ని తీస్తారా ఈ పరిములలో ప్రతి వాదనాన్ని నీవి నీవి మన అందరి వాదనాలు ఒక సమయం ఒక వాదాన్ని తీసుకొని నాదని చెప్పడానికి లేదు ఎప్పుడైతే మనం ఏసారి సొంత లక్ష్యం స్వీకరించమో ఈ వాదన మాత్రం మనవి అబ్రహ్మ సంతానం ఇది వాగ్దాన్ని వారసులని పైలు చెప్తుంది కాబట్టి ఈ వాదనని మన సంబంధించి మన యొక్క కాబట్టి ఈ వాగ్దానాన్ని పొందుకున్న మనము ఇతర చింతల్లో కూడా ఈ వాగ్దానాలను మనం తీసుకొని పోవాలా అని అడిగారు అందుకు అవి జరుగుతలేవంట చాలా మంది చూస్తాం మనం దేవుడి సేవలు చేసుకుంటే మనం పోతాము కొంతమంది కొన్ని కుటుంబాలు ఎంతమంది ప్రయాసంతో ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ కొన్ని కుటుంబాలు ఏం చేస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అంటే తెలియకోవచ్చు కాబట్టి మనం ఏం చేయాలి ఇతరుల గురించి మనం ప్రార్థించాలా ఎందుకంటే ఆయన రాక దినాల్లో మనం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి సిద్ధపడి మనం ఉండాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు అది అందుకే ఆయన భయము మనకు లేకపోతే ఏ రీతిలో ఉంటుంది సమస్యలు గడిచిపోతుంది నువ్వు ఎంతకాలమైన లక్ష్యం నమ్ముకొని నువ్వు ఎంతకాలం ప్రభువుని నమ్ముకొని ఎందుకంటే సమస్యలు అవుతుంది కానీ నీ ఆత్మీయ జీవితంలో ఇవన్నీ నువ్వు చూస్తున్నావా నీ ఆత్మీయ జీవితంలో ఇతరులకు ఇతరుల జీవితాలలో నీ యొక్క ఆనందం తీసుకురావద్దు వా నీ ఆత్మీయ జీవితంలో ఇతర కాలంలో రక్షణ నువ్వు సువర్ణ ప్రకటించినవా ఒకరి నువ్వు ప్రార్థన చేసినవా ఇతరుల బాధ్యోలు నువ్వు అనే విషయాలు మనం తెలుసుకోవాలా ఎందుకంటే యేసురు రావు మాట్లాడాడు నిన్న వల్ల నీ పొరుగు వాళ్ళని అంటే దాని అర్థమైంది నిన్ను నీ పరుగు ప్రేమించుకో అంటే నేను ప్రేమించుకున్నావో నీ పొరుగు ఆ ప్రేమను చూచిందాలా అది నేను నీ పరుగు ప్రేమించి అది ఆజ్ఞ దేవుడిచ్చింది మొదటి ఆ చేసి పదిహారు నెలలో ఆయన రెండు ఆర్థిక చేసినాయిందంటే మొదటి పదిహేను నెల మొదటి ఆరు ఆరు ఆరు ఆర్లు ఆయన సేవించడానికి ఆయన సృష్టించడానికి ఆయన భయం ప్రసంగించారు మిగతా కింద వాళ్ళు వాకాలింది పొరుగు పొరుగు వాళ్ళని నేను ప్రేమించిన నేను పొంది వాడిని నేను కాబట్టి ఆయన నిన్న వల్ల నీ ఆ ప్రేమ మనం ఇతర జీవితంలో మనం చూపించాలి అలాగే కాబట్టి ద్వేషం ఉండదు ఎందుకంటే నువ్వు నీళ్ళు ద్వేషం అంటే నీళ్ళు దుష్టార్థమంటది సైతం ఆత్మ నీళ్ళు ఉంటది కాబట్టి నేను నీళ్ళు ద్వేషం రేపుతూ ఉంటది అట్లా ఉండదు మనం ఆయన ప్రేమను మన కలిగి ఉండాలా ఆ కలివశిలో తన ఆయన ప్రాణాయం పెట్టి అందరూ ప్రేమించు అదే ప్రేమ ఈ పుణ్యంలో ఉండాలా హలో వ్యూ కాబట్టి ఉండాలంటే నువ్వేం చేయాలా ఆయన నువ్వు గడపాలా ప్రాణాలు జీవిత ఉండాలా మరి విశేషంగా దేవుడు వాక్యం మనం అందించాలా ఎందుకంటే వాళ్ళు ఆ రీతిలో జీవించలేదు పాత కాదు ఇస్రాల్ పదిలో ఆ రీతిలో లేరు కానీ కొత్త వచ్చే వారికి మనమే ఇస్రా ఇస్రాయాల దేవుడు వల్ల మార్చుకున్నాడు కాబట్టి మనము వారి వల్ల మనల్ని జీవించద్దు ఒక రీగా జీవించరు దేవుడు విరోధంగా కానీ మనం జీవించవత్సరంలో జరుగుతుండగా ఈ కార్యంలో నూతన పరిచయం నూతన పరిచయం అని ప్రార్థన చేస్తున్నాం కానీ అది నూతనంగా ఎట్లా తయారైతి అది నీ ద్వారా దేవుడు చేస్తారు కానీ నీ ద్వారా చేస్తారు పదకొక్క మంది మాత్రం ఈ నామం పశుత పరిచయం ప్రార్థన చేస్తాను కదా నీ రాజ్యం వచ్చింది ప్రార్థన చేస్తాను అది ఎప్పుడు వస్తుంది రాజ్యం నువ్వు పోయి దేవుని స్వార్థ ప్రకటిస్తేనే ఆయన రాజ్యం స్థాపిపబది నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ రాజ్యం వచ్చింది కాకు కానీ మా అనుదినహారం దయచే ప్రార్థన చేస్తాడు కానీ నీ ఆహారంటే అది ఆత్మీయమైన ప్రార్థన అదే క్షణికమైన కాదు అనుదిన ఆహారం అంటే దేవుడి వాక్యం మనం దయచేవలడు కాబట్టి నువ్వు ఆహారం పొందుకున్నప్పుడు ఇతరులకు నీ ఆహారాన్ని నువ్వు మంచి పెట్టాలి ఉంది వాక్యం కాబట్టి నువ్వు చెప్పే ఇది నేనే సూచిస్తుందంటే ఆయన భయపడతాడు ప్రవక్త ప్రార్థన చేస్తాడు ఎందుకంటే అట్లా జరుగుతుంది అట్లా కాబట్టి మనకు కూడా భయం రావాలా దేవుడి వాక్యం ఉన్నప్పుడు వల్ల ఆయన భయం రావాలా ప్రభావం ఒకవేళ ఐదు వేలు జీవిస్తారు లేదా ప్రభావం అనే భయం మనకు రావాలి రాజకీయాలలో మనకి వస్తాయి మనకి ఆశీర్వదం అనేది ఆత్మీయమనిది ఆశీర్వాదం అనేది బిల్లీస్ కాదు కారు బిందు కారే కాదు బైకుల కారణం ఆశీర్వాదం అనేది ఆత్మీయమైనది నేను చూపిస్తాను మీకు ఆశీర్వదం అంటే ఏందో తర్వాత ఏమైనా చూడండి సంవత్సరం జరుగుచూండగా దాన్ని తెలియజేయము ఎవరికి తెలియజేయాలా ఎవరికి తెలియజేయాల చీకు తెలియజేయాలా నువ్వు ప్రారంభం చేయాల ప్రభావా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి ఎంతోగా జీవిస్తున్నా నీ కార్యాలు జరుగుతలేవు ప్రాభా నీ సరిములు ఎవరు తెలుసుకుంటారు ప్రాబా అని ప్రాణాలు ఇక్కడ చేసావా నూతన సంవత్సరం అని చెప్పి మనం ఎంతగానో ఆనందంతో ఉంటాం కదా కానీ ఈ సంవత్సరం రోజున నీ ప్రార్థన నువ్వు ఆయన సంగం గడిపినప్పుడు నీ రీతిలో ప్రార్థన చేసిన ప్రభావ ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ప్రభావ నేను ఎంతగానో ఆనందిస్తున్నా కానీ ఏ నోచ నీ కార్యాలలో అది నూతన భాష పడాలా అందరికీ వెళ్ళిపోవాలి ప్రభావ ఇది సంవత్సరాలు దేవుడు నేను నమ్ముకొని రావాలి కానీ నేను ఏం చేయలేదు ప్రభావిత కాలం ఒకరికొక ప్రకటించలేదు ఒకరించి నేను ప్రార్థన చేయలేదు అనే ప్రార్థనలు విభాగంగా చేసినవా నీ సొంత ప్రార్థన చేయటం ఉండదు అలాంటి కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన రాకటివ్ ఉంటుంది కాబట్టి మనందరూ ఆయన శరీరం మనం తెలుసుకోవాలా ఎందుకంటే ఆయన రాకటి తొలగ ఉంది ఇంకా కూడా ఆయన నువ్వు నువ్వు ఆయన రక్షణ విని కూడా ఇంకా నువ్వు ఆయన మయమపరచకపోతే ఖచ్చితంగా నీ తీర్పు ఉంటుంది అనే విషయం మనకు జ్ఞాపం చేయబడుతుంది ఎందుకంటే ఇలాంటి వాక్యాలు మనం జాగ్రత్తగా మనం ధ్యానించాలా ఏదో ఆధారకర వాక్యాలు ధ్యానించేది కాదు నువ్వు ఎవరికైతే నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు ఆధారాలు కానీ ఆయన నమ్ముకున్నప్పుడు నువ్వు నీ హృదయం నొచ్చుకోవాలా మన హృదయాన్ని నొచ్చుకోవాలా మన హృదయం నొచ్చుకోతే మనం మార్పు చెందాం ఎట్టి పరిస్థితుల్లో మార్పు చెందాం దేవుడికి ఒక సమృద్ధిగా తీసుకుని చెప్పేసి నీకు ఎంతో ఆనందం అనిపిస్తుంది కానీ నువ్వు అదే ఆనందంతో కానీ నీకు ఆశ్చర్యమే రాదు ఆయన గురించి భయం అనే అవసరం ఈ రోజు బోధనే ఉంది వాళ్ళు గురించి మనకు అవసరం లేదు కానీ దేవుడికి నువ్వు ఒక్కసారి రక్షణ పొందితే నువ్వు ఎంత పాపం చేస్తా నువ్వు పర్వ రాజ్యం మాత్రం ప్రకటిస్తావు లోపల ఎట్లా పోతున్నావు పర్వక రాజ్యం ఈ ఏది కూడా పల్లక రాజ్యం ప్రవేశించారని వాకి చెప్తుంది నువ్వు రక్షణ పొందిగా కానీ నువ్వు శివ చేస్తా గానీ ఉంటే నువ్వు పర్వక నువ్వు ఎంత గర్భ నువ్వు ఎంత కాదు ఇసుకో ఏమైనా చేసుకో నీలో పాపం ఉంటే ఆయన నేను చూడలేదు అందుకే వాక్యం చెప్తుంది హృదయ శుద్ధి గారు దాన్ని వాళ్ళు దేవుడు చూస్తాను మెట్ల చూస్తే చెప్పండి నీ ఉదయం చూద్దాం లేదు ఆత్మలు ఆయన చూడగలరు ఇప్పుడు మనం చూస్తున్నావా లేదా ఈయన దేవుడే వాకింగ్ కాబట్టి ఈ వాకింగ్ ఆయన గుణగన ఆయన యొక్క ఆయన మాట మనం చూస్తున్నావు లేదా చూస్తున్నాం హలో అలాంటి అవగాహన నువ్వు రావాలా ఎన్నో సంవత్సరాలు రక్షణ పొంది నువ్వు ఇక్కడ ఆత్మీయంగా ఎడకపోతే ఇక్కడ చిత్త వాళ్ళ ప్రకటించినాడు హలనియ కాబట్టి ఆయన కార్యం చేస్తున్నాడు ఎవరు కదా నువ్వు చెప్పిపోతే ఏడు నువ్వు నువ్వు నువ్వు సువాళ్ళ ప్రకటించుకోవాలి ఏ హలో అనే విధానం అనేది ఉంటుంది కాబట్టి మనం అది ఉండాలి ప్రభావ నీ కొరక లేదు నేను నిలబడ్డ ప్రభావ అని వాడుకునే సేవలు అనేది అవసరం అంటే చూడండి ఎపి రాసిన పత్రిక కొన్ని వాక్యం త్వరగా నేను ముగించేస్తాను ఎపిిక మూడో అధ్యాయం బాహార వచ్చింది చూడండి నేను చాలా వాక్యాలు రాసుకున్నా సీట్ రాసుకున్నా కానీ చాలా టైం పడుతుంది కానీ నేను క్లుప్తంగా నేను ముగించేస్తాను ఎందుకంటే మిగతా కార్యక్రమం ఉండేవాడు మూడో అధ్యాయం బాహార వచ్చింది చూడండి తీసుకుంటే ఎన్నో వాక్యాలు సమర్చించాయి కాబట్టి ఈ సంవత్సరములు అనేది నీకు అర్థం కాకపోతే ఏదో నూతన సంవత్సరం రెండు వేల పదకొండు సంబంధించిన గొప్ప చెప్పుకుని అందించను కాదు నువ్వు ఈ లోకాయుతను అనేది చెప్పుకున్న నువ్వు జీవించగలి నువ్వు నేర్చుకోవాలని నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇవన్నీ తెలియాలా పోషన్ ఆ కాలంలో ఐదు దేశాల నుంచి నడిపిస్తున్నప్పుడు నలభై ఐదు సంవత్సరాలు నడిచింది వాళ్ళు పాలన దేశాన్ని నడవాలంటే నలభై రోజుల ప్రయాణి వాళ్ళు ఏం చేసినట్ట సంవత్సరాలు నచ్చింది ఎందుకు నచ్చింది చెప్పండి నలభై రోజుల ప్రయాణాన్ని నాలుగు నాలుగు సంవత్సరాలు నడిచిన ఒక దేనికి ఒక సంవత్సరం నడిచింది ఎందుకు నడిచిండు మన అంతా చేసుకోవాలి మనం వేసుకోవాలా అక్కడే ఉంది వాక్యం ఐదు దేశాల నుంచి బయట తీసుకొచ్చి తీసుకొచ్చి నాకు కొంత దూరం నచ్చిండ్రు అరణ్యము వాళ్ళు వచ్చారు వాళ్ళ ఆహారం దేవుడి ఇచ్చిడు అన్ని సమృద్ధికి ఇచ్చాడు ఎర సమద్ధి వచ్చింది పాయం చేశాడు ముందు కనిపించాడు కానీ ఆయన శోధిస్తూనే ఉండాలంట శ్రమ వచ్చినప్పుడల్లా ఆయన శోధిస్తున్నట్టే మనం బాగుంది అప్పుడే నాకు బాగుంది నేను చెప్పైతే దేవుని నమ్మకంలో నాకు కష్టాలు బాధ నాకు ఎందుకు పరిస్థితి చెప్పి దిగులు సాగుతూ ఉంటాయి ఇవ్వట సణుడు అతను సనబద్ధుడు నువ్వు సరిగితే సంహార సంహరిపబట్టి చూడండి ఏముంది అక్కడ ఏముంది అక్కడ వచ్చి విని కోపం పుట్టించిన వారు ఎవరు దేవుని వాక్యం మనకు విన్నప్పుడు మనకు కోపం రావద్దండి అలా వీణ్ ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఆయన వాక్యం విన్నప్పుడు నీ హృదయం రుచుకోవాలా నీ హృదయంలో రుచుకోవాలా నీ హృదయం నొచ్చుకున్నప్పుడే నువ్వు ఆయన వైపు తిరగలవు తండ్రి శిక్ష పని ఎవరు మన పిల్లలు మనకు కొడతలేమా ఎందుకు కొడతారు మన పిల్లల్ని వాళ్ళ తగ్గుమార్గంలో పోవాలి కాబట్టి తల్లి అట్లా వదిలేసే పిల్లల్ని ఏమనిపోతారు వాళ్ళ జీవితం పాడైపోతుంది అందుకే దేవుడు చేసినప్పుడు మనకు కొడతా ఉంటాడు వాకే విగలరు అంటే మన హృదయాన్ని నొచ్చుకోవాలా విని కోపం పొడి ఎవరంట మోస మీద ఓ మోసే నువ్వేంటి మాకు మాకు మాన జీవితం బాగానే ఉంటుండే ఎందుకు నువ్వు మా ముందు ఉన్నావు అని చెప్పి ఆయన కోపగించినట్టే చెప్పాడు దేవుడు మీకు నిబంధనలు చేసిన మీకు మంచి దేశాలను దేవుడు నడిపిస్తాడు కాబట్టి మీరు ఎందుకు కోపం ఎందుకు సంహరిపబడతారు అని మోసే జ్ఞాపకం చేస్తున్నారు కోపం పుట్టించిన వారు ఎవరు మోస చేత నడిపింపబడి ఐక్తుల నుండి బయలుదేరడం వచ్చేవారే కదా ఎవరి మీద ఆయన కోపగించను పాపము చేసే వారి కదా అంటే వాడు పాపం చేసి అందుకే ఆయన కోపం వారి దగ్గర అగులుకుంది ఈ లోకం అంతా భయంకరంగా ప్రశాంతంతో నిండి ఉంది కాబట్టి దాని తొలగించాలంటే దేవుడు దివ్యం పరచుకున్నాడు నువ్వు ఆయన నీతి సత్యం ధైర్యంగా ప్రకటించాలా ఎందుకంటే ఆయన రుచిన శువార్తలు అన్నింటి నువ్వు ప్రకటించాలా అందుకోసమే దేవుడు ఇంతకాలం బ్రతికించాడు నేనే స్కోను నమ్ముకున్నా నా కుటుంబంతో నమ్ముకుంది ఆదివారం వాదం చేసి వస్తున్నా కాదు ఆయన ప్రణాళిక ఏదో ఆయన చిత్త నిద్ర ప్రార్థన పూర్వకంగా చూడు తర్వాత చదవండి త్వర త్వరగా చదవండి అవిశ్వాసం చేస్తే ప్రవేశించబట్టి వాళ్ళ అవిశ్వాసం అంటే కొంత దేవుడిగా నమ్మకం ఉంది కొంత వేరే దగ్గర ఉందంట సంపూర్ణంగా ఆయన మీద విశ్వాసంతో మనం పెట్టాలంట అలాగే సంవత్సర కాలంలో మనం ఆయన ఆయన కూర్చిన భయం అనుకున్నారా ఆయన ఏదో భయవంతులుగా మనం ఎన్నో సంవత్సరాలు నడిచిపోతున్నాయి కాబట్టి మన ఆత్మీయ జీతంలో మనం ముందుకు కొనసాగించుకోవాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం చూడండి ఇంకా కొన్ని వాక్యాలు మనం చూస్తాం గ్రంథం అరవై ఆరో అధ్యాయము వైశవ గ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండవ విషయం చూడండి చాలా సిస్టర్ హలో లూయా అవన్నీ నా హస్తూ అంటే పైన చెప్తే అర్థమవుతుంది ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టు ఉద్దేశించిన ఏపాటిది నాకు మిశ్రమ స్థానముగా మీరు కట్టు ఉద్దేశించిన ఏ పాటిది అవన్నీ నా హస్త అంటే మీరు నా కోసం కట్టినా గానీ అది పనికిరాదు అవన్నీ నా చేతి పందాడు అయినా కానీ మీరు నా కొరకు ఏది కట్టిన కూడా ప్రయాసం పెడదామని చెప్తా చూడండి అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వల్ల కలిగినవన్నీ హోవ్ సెలవించాడు అని కావాల్సింది ఏంటంట ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వర్కొండే వాడినే నేను దృష్టించుకున్నాను హలలుయ్ మన దేవుడి వాకి ఆయన భయపడి ఆయన లోపలి మనం జీవిస్తాము ఆయన దృష్టి మన మీద ఉంటుందంట హీరుడై అంటే తగ్గింపు చీతం మన ఇంటి పరిస్థితులు అహం రావద్దు అహమం వచ్చిందనుకో ఖచ్చితంగా దృష్టి వచ్చింది కూర్చుంటాడు కాబట్టి మన అహం రావద్దు కాబట్టి వాళ్ళకి అహం వచ్చింది ఆ ఇస్లా ప్రజలు మోసమే సరిగింది వాళ్ళు దేవుని సేవకు సరిగింది వాళ్ళు కానీ సరిగ్గా కొరి కానీ సమాజం నడిపించే వాళ్ళు కాబట్టి కొంత ఆరు లక్షల మంది జనాలు బయలుదేరితే కొంతమంది కారణం చేసే పోయింది మీతో వాళ్ళంతా అరణ్యంలో రాలిపోయి వాళ్ళ జీతాలు ముగించుకున్న వాళ్ళు ఎంత భయంకరమైన శిష్య ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలా మన ఏదో రక్షణ పొందిన చెప్పి సరిపోదు ఈ రక్షణను ఆయన తిరిగి వచ్చేంత వరకు వాక్యం దాన్ని పోగొట్టుకోవద్దు దేవుడు ఈ రక్షణను పోగొట్టుకోవద్దు ఎప్పుడు పోగొట్టుకుంటారు మనుషులంటే దేవుడిని అవినీత జీవించినప్పుడు ఆయన రక్షణను పోగొట్టుకుంటాడు సైతాలడు చట్టమైన ఒక ఒక అపవిత్ర ఆత్మ మీకు విషయం మీకు తెలియాలా రక్షణ పొందిన మనం ఏ రీతిలో దేవుని జాగ్రత్తగా చేయించాలండి ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినవో అప్పుడు నీలో ఉన్న ఆ చీకటి అంతా దేవుడిని తొలగించినప్పుడు ఆయన వెలుగుని మీదకి వస్తుంది నువ్వు కొంతకాలం ప్రభులను సాగిపోతున్నప్పుడు కొంతకాలం పోయిన తర్వాత నువ్వు ఇప్పుడైతే నువ్వు పాపలను పడిపోయి ఆయన సరిగ్గా దూరం అప్పుడు ఏమైందట ఆ మొదట వెళ్ళిన దయ్యాలు పోయి మన ఏమైందట ఆ అపమిత్రాల్లో మాలా విత్తుకుంటే నీ దగ్గరికి వస్తానంట పైసుకొని చెప్తారా వచ్చి ఆ ఇల్లు ఎట్లా చూస్తున్నట్ట అంటే నేను మొదటి వెళ్ళిన ఆ ఉందా లేకుంటే ఆ ఇల్లు మంచిగా ఉందా అనేది చూస్తానంట చూసినప్పుడు ఆ ఇల్లు ఉల్చుటూ చేసుకుంటా అది కాకుండా మనిషి చెడ్డ మీద తీసుకొచ్చి ఆ మనిషిలో ప్రవేశించినప్పుడు ఆ మనిషి మొదటి స్థితి కడపడి స్థితి అంటే భయంకరం అందుకే మనం చాలా జాగ్రత్తగా మనం జీవించాల హేవు లో మనం కలిగి ఉండాలి ఆయన వాక్యం మన హృదయంలో ఉండాలా హలో ఈ అప్పుడు ఏ సరితన శక్తులు కూడా మనం ఏం చేయలేదు వాడు మనం ముట్టలేడు ఎందుకంటే మనకి ఎంత హాని చేసినా కానీ వాడు ఎవరైనా మన శరీరం శోధించాల్సిన వాడు మనం ముట్టలేడు ఎవరు ముట్టినా ముట్టలేడు ఎవరు ఎందుకు పరిశిపబడి మనం అర్థం చేసుకోవాలి ఏడు దేవుడు ఎంతో భయభక్తులు గలవాడు కదా ఆయన ఎంత వరకు దేవుడు ఎందుకు యథార్థంగా జీవించశుద్ధంగా జీవించాడు అయినా కానీ ఎవరు ఎందుకు దేవుడు శ్రమలో చెప్పాడు ఈ విషయం అర్థం చేసుకోవాలి నువ్వు అనద్దు ఎందుకు ప్రభావం శ్రమ నాకు ఎందుకు ప్రభావం ఏ కష్టమని నువ్వు అనదు ఎందుకంటే శ్రమ ఎందుకు దేవుడు నీకు అప్పటి అవుతాయో సత్యం నువ్వు తెలుసుకోపోతే నువ్వు నీ ప్రార్థన అంటే ఉంటుంది నీ విశ్వాసము అది సంపూర్ణంగా అది ఉండాలా ఉంది లేదా తెలుసుకుంటే దేవుడిని పరీక్షిస్తూ ఉంటాడు నువ్వు దేవుడి విశ్వాసం ఉన్నావు కదా దేవుడు సేవలు చెప్తున్నావు కానీ ఒక శ్రమని పడిపోతున్నావు మనం అంటే అది పరీక్షిస్తూ ఉంటాడు మనకి నీ విశ్వాసము ఈ శ్రమంలో నిలకడగా ఉండాలి కానీ పరీక్షిస్తూ ఉంటాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అందుకు ఏగుడు శ్రమలోకి పంపించాడు సైతాతో అంటాడు దేవుడు నా నా యోగ నా శేవుడు అని యోగ సంఘాన్ని ఆలోచించడం అతడు యథార్థమంత్రుడు న్యాయమంత్రులను అతని వాడు ఆ దేశంలో జరిగినప్పుడు అప్పుడు సైతాన్ని ఏమంటాడు ఏమంటాడు ఒట్టిగా యోగుడు ఏడు భయభక్త ఆయన అతని చుట్టూ కంచి వేసి అతను సమృద్ధి ఒకసారి అవన్నీ తీసి పక్కన పెట్టు నేను నేను నీకు గుర్తిస్తున్నప్పుడు అప్పుడు ఏం దేవుడు సాధారణ నీకు అధికారాలు ఇస్తాన పో అతని ఆత్మ అంటే ముట్ట అర్థమైనా సైతాన్ని నీ దేవుడు ఆగలేదు వాడు రాలేదు సైతాన్ని తెచ్చిన కదా మాకు కష్టాలు సైతం అది కాదు నిఘాను సైతాలు కూడా ఆయన పర్మిషన్ లేదు నీళ్ళందరూ రావడో నీకు రోగం వచ్చినా ఏం వచ్చినా కానీ ఏం శ్రమ ఇచ్చినా కానీ ఆయన ఆటలేదు ఏది జరగదు ఒక చిన్న పోదు ఆయన ఆటలేకుండా అవన్నీ బైపుల్లో ఉన్నాయి అవి తెలుసుకోవడం కూడా ఎందుకు ప్రాబ్ నాకు శ్రమ వచ్చింది ఈ శ్రమ విడుదల పడాలి ప్రభావం బయట వచ్చింది అని మనం ప్రార్థించి కష్టంగా చూపిస్తారు అప్పుడు ఏ పిల్లలు కంచె తీసినప్పుడు ఏం జరిగింది బైక్ అయినా సైతం శోధించింది మీరు మీకు అర్థం కావాలి ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మనం వహించేలా ఆ శ్రమలో మనం వినపడాలే శ్రమ పడద్దు ప్రార్థన మానద్దు సేవ జీవితం మానద్దు కష్టాలు వస్తున్నప్పుడు శ్రమించినప్పుడు మనం ఏం చేయాలి దాని విశ్వాసంతో దాన్ని జయించాల పౌరుస్తుతలు ఏం చేసాడు శరసాలు వేసినప్పుడు ఏం చేసిన వాళ్ళు బాధలు అయ్యో నాకు ఇది శ్రమోచిందా అక్కడ సో ప్రార్థన పోకుండా మంచిది పోలీసు కానీ నాకు జలం వచ్చింది నాకు నాకు అది వచ్చింది ఇది చెప్తా ఉన్నాను కానీ వాళ్ళు అక్కడ చెప్పిండరా చెప్పలేదు అదే అయ్యే పాటలు పాడుకుంటూ స్కీర్తలతో ఏం పాటలు పాడమని తెలియదు కానీ పాటలు పాడేటం ఆయన సృష్టిస్తున్నప్పుడు సరసాల పొలాలు కూడా కలిగిపోయి ఆ వాక్యం చదివినప్పుడు నేను ప్రార్థన చేస్తే సమస్య ఎందుకు కదిలిపోదు అనే విశ్వాసం నీకు ఎందుకు రాదు హశ్వాసం నీకు రావాలా ఇవన్నీ మనం తెలుసుకోపోతే ఆత్మీయ జీవితంలో ఎన్ని సమస్యలు అయితే దేవుని తెలుసుకోవాలి ఎన్ని సమస్యలు దేవుని వాక్యం వేడి కానీ ఎప్పుడైనా నువ్వు దాన్ని అవలంబించుకోవాలి నీతంలో ఎప్పుడైనా ఫ్యాక్టరీ చేసినావా ఎప్పుడైనా వాక్యం పట్టుకోవాలి నువ్వు జీవించిన వా ఈ శ్రమ వచ్చింది ప్రభా దించిన ఎంత నిజం పోతా నువ్వు నా సాయపడి నువ్వు ప్రార్థన చెయ్యి మోకాళ్ళ గురించి ఖచ్చితంగా దేవుడు దాని విడివ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా సమస్య ఇస్తే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలా ఎవరికి ఫోన్ చేస్తే బాగుంటుంది ఎవరు తెలుపు చేస్తే అది కాదు విధానం అది నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావు కానీ దేవుని తెలుసా నేను దేవుని ఆశ్రయించాలా నేను గుర్తించిన దేవుణ్ణి ఈ రోజు నేను కాపాడ నీ దేవుడిని మోకా నుంచి ప్రార్థించాలా బాబా ఈ సమస్య నుంచి ఎంటే కొద్ది భయపడదు భయం వస్తుంది ఖచ్చితంగా భయం వస్తుంది ఎందుకంటే భయపడుకునేది చెప్పి భయం అని చెప్పి కాబట్టి భయపడుకున్న మరి ఏమంటే ఆయన మన మనసుని నిలుపుకోవరా మన మనసు ఏం చేస్తే తెలుసా పది పది గంటలకు అందుకే మొదటి ప్రాధాన్యత మన ప్రభు మనకి ఇవ్వాలా హలవ్యాల ఇక్కడ ఏం చెప్తుంది వాకింగ్ ఎవరు దీడై నా మాట ఏ వర్గ వాడిని నేను దృష్టి చేస్తాను కాబట్టి మనసు మనకు అవసరం మన ప్రతిపు జీవితం మనకు మన ఎట్టి పరిస్థితుల్లో అహం రావద్దు అహం వచ్చిందనుకో ఖచ్చితంగా సైతాన్ని నిర్వహించుకుంటున్నాడు కాబట్టి వాడు మన అవకాశం ఇవ్వదు కాబట్టి మన జీవితం మనం సంపూర్ణంగా మనం మార్చుకోవాలి హలవ్యాల ఎందుకంటే ఈ ఈ ఇక్కడ వచ్చినా సరే దేవుడు నాకు చాలా వాక్యాలు రాసుకున్నది ఎందుకంటే ఆయన ప్రణాళిక ఏది చూడలేదు కానీ ఒకవేళ నేను చెప్పబోయినా సరే ఆ వాక్యం ప్రకారంగా ప్రభావం అంతా జీవించాలి నేను లక్ష్యం నేను ప్రార్థన చేస్తాను నా వ్యక్తిగత ప్రాణాలు అంటే సమయం నాకు లేకపోయినా పర్లేదు హలో కాబట్టి ఎందుకు దేవుడు పంపిస్తుంది ఆయన లోకంలో ఎదుగు పుట్టినా అంటే పదాలు చెప్పండి ఆయన ఎందుకు పుట్టింది లోకంలో ఎందుకు పుట్టినా లోకంలో మనుషులకు సరే నువ్వు ఏదో పదాన్ని అది నీ వ్యక్తిగతం కానీ ఆయన ఎందుకు పుట్టిండో అని నీ మందులో ఇంటికి తెలిసి చెప్పడు వాళ్ళకి వాళ్ళకి మంచి ఆహారం పెట్టి నువ్వు ఏం చేయాలా నీ ప్రభు గురించి నువ్వు చెప్పాలా ఆ ఎందుకు పుట్టింది లోపలంటే ఎందుకు పుట్టిడు అనేసి నువ్వు చెప్పాలా అప్పుడు వాళ్ళ హృదయంలో రక్షణ సందేశం ఒక తల్లి వర్షం క్రైశ్వ రక్షణ కొట్టాడు నువ్వు చేస్తున్నావు ఏసవ జీవితం అంతా ఆనందంగా జీవితంగా ఉంటాడు చాలా బాధ అనిపిస్తుంది భయంకర ఆనంద కానీ ఆయన ఎందుకు పుట్టినని తెలుసుకుపోతే ఏం సువార్త ప్రకటిస్తున్నారు ఆయన కుట్టి మనకొక్క గుట్టి పశువుల పాకలు గుట్టి అంటే మనప్పుడు ఎందుకు పుట్టిడు అనాది కాలం నుంచి ఆయన ప్రణాళిక ఏది అనేది నువ్వు చెప్పకపోతే నువ్వు తెలుసుకోపోతే తెలుసుకుంటే చెప్పగలవు నువ్వు తెలుసుకోకపోతే ఏది చెప్పగలరా పుట్టాడు అనా ఇస్తాయి కాదు ఇవన్నీ మనకి తెలియాలా బైబుల్లో హల ఇవన్నీ మీరు ఎప్పుడు తెలుసుకుంటారు ఎప్పుడు ఆయనలో మీరు పరిమితి పొందుతారు ఎప్పుడు మీరు ఇవన్నీ తెలుసుకొని మీ జీతాలు అవలంబించుకున్నగా తర్వాత ఇతర జీతాల్లో వాటిని ఎప్పుడు మీరు ప్రకటిస్తారు అనేది మనం నేర్చుకోవాలి హల వియా కాబట్టి మోస ఉన్నాడు తర్వాత ఎవడు దీని నా మాట మీరు వదిలించుడో వాడిని నేను విరిగి లేదా హృదయంతోనే మనం ఆయన సన్నిధిలో మనం ఉండాలి యథార్థతో మన భవిష్యత్తు మన సన్ని మనం ఉన్నప్పుడు దేవుడి సంస్కం మనం అనుకరిస్తాడు మన జీవితాల గురించి మన భవిష్యత్తు గురించి మనం చింతించింతవద్దు ఆయన మీద మోపాల ఫలి ఆయన మీద మోపాల భారం ఆయన మీద వేయాల తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఆయన మానవులు మనం ముగిపోతూనే ఉండాలి ఆయన శిల్వ మోస్కొని మంచి మంచి ప్రాంతాల నుంచి వెళ్ళిపోయిన శివ కొండల మీద గుట్టల మీద నడుచుకుని పోతున్నప్పుడు భయంకరంగా ఆయనకు మొలలుచుకున్నాయి ముళ్ళు పుచ్చుకొని అయినా గాని ఆ శిరువును మోసుకుంటూ ఆ ఆ కొండపైకి వెళ్ళిపోయాడు నువ్వు అనుభవించాలా నేను అనుభవించాలా శిష కానీ మన అంతగా ఆయన మనకు కన్ఫ్యూజ్ చేపడు నువ్వు ఆయన శిరువుల గురించి నువ్వు ధ్యానించేవా ప్రభావ పొద్దున లేస్తే ప్రభావా నువ్వు ఆ హలవలి శివును ప్రాణం పెట్టిన ప్రభావ నువ్వు మరణించకపోతే నాకు రక్షణ కలిగలేదు ప్రభావ నువ్వు నన్ను రక్షించుకున్న ప్రభావ నీ మరణం అని ప్రాణాలు చేసేవా ఆయన మరణం గురించి మనం ధ్యానిస్తుంటే మన హృదయం అంతా వేదంతో హలవని నీళ్ళు వస్తాను ఎందుకంటే ఆయన మరణం మనం రచించింది ఈ రోజు నువ్వు సజ్జలుగా ఉండవంటే ఆయన మరణం వరనే ఆయన అందుకు పుట్టిండి ఈ లోకంలో ఎన్నో సంస్థలైతే నువ్వు రక్షణ పొందుకొని ఇప్పుడు కూడా ఎవరైనా నువ్వు తెలుసుకోబాయి నువ్వు నీ ప్రభులు ఇతర జీవితాలలో ప్రసవించగలవు మనం గుండ్రా మనం ఇతర జీవితాలలో ప్రభులు ప్రసవించాలా అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సువార్త ఇతర జీవితంలో ప్రకటిస్తావు వారి హృదయంలో ఏసులోకి జన్పిస్తాడు దానికి సంబంధించిన ఆయన పుట్టుక నువ్వు ఇతర జీవితాల్లో నువ్వు ప్రభుని జన్మించాలా ఎట్లా జన్మిస్తావు నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవుల సువార్త నువ్వు అప్పుడే ఇతర జీవితాల్లో నీ ప్రభుత్వం ప్రసంగిస్తావు అలా మీ కాబట్టి మనం మనం ప్రసవించే శ్రీగా ఉండాలా అంటే రసవేదన దీనికి సంబంధించింది రసవేదన ఒట్టిన ఉంటుందా ప్రసవించుకు అంటే ఒక శిశువు భూమికి రావాలంటే ఎంతో కన అంటే నీ సేవ జీవితంలో ఇతర ఇతరుల దేవుని నటించాలి నీ ప్రయాసం ఎంతగా ఉండదు నువ్వు సేవల పోతుంటే ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి అయినా గానీ వాళ్ళన్నింటినీ మనం అధిగమించి ఒక కుటుంబానికి సరి దేవానికి సరించాలి ప్రయాసంతో పోతున్నప్పుడు ఆ ప్రసంగం ఏదైనా దానికి సంబంధించి అంటే శివుడు ప్రసంగం ఏదంటే ఎందుకు సంబంధించినట్టు ఎంతో ప్రయాసం ఉంటది కాబట్టి ఒక ఒక ఆత్మ రక్షణ పొందాలంటే ఎంతో ప్రయాసం అవసరం మనకి ఆ రీతి మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మన జీవితాలు ఆ రీతిగా మనం మార్పు చేసుకోవాలి అలా అలాంటి మార్పు మనకు రాకపోతే మన ఎంతకాలం దేవుని నమ్ముకో ఎన్ని దేవుని నమ్ముకో ఏం రాదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి దొరికిపోతున్నాయి రోజులు కానీ మనం ఎక్కడ ఇచ్చినా అక్కడే ఉన్నాం అంటే ఇంకా మనం ఆత్మలు ఎదుగుతలేము నువ్వు ఎదగకపోతే నువ్వు ఏదైతే సేవ చేయగలవు ఆయన కొరకు ఏ నువ్వు ప్రతినిధి నిలగడగలవు నీకు దేవుడు సంగమించుడు ఎంతో ఆత్మల దేవుడు ఇచ్చిండు మన కొరకు మనకి ఎన్నో ఆత్మలు దేవుడు ఇచ్చాడు ఎందుకంటే వాళ్ళందరినీ నువ్వు ఆ గొదెలు నువ్వు కాయాల పేరు అంటాడు ప్రేతులు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొజలు గాయపడదు గొదెలు గాయమంటే ఎంతగా తోనుకోకపోవటమా ఆ గొర్రెలకు మంచి ప్రదేశంలో నడిపించాలా మంచి మంచి ఆహారం వాటికి ఇవ్వాలా అంటే ఆ ఆహారం మంచి ఇవ్వాలంటే నువ్వు మంచిగా ఉండాలి కదా అంటే మనం ఎంతగా దేవుళ్ళు మనం ఆత్మగా బలపడితే ఆ గుర్రెలకు ఆహారం మనకి ఇవ్వగలరు ఇవన్నీ మన ప్రయాసంతో కూడింది ఎందుకంటే ఇన్ని సంస్థలు అవుతున్నాయి మనకి మన ఆత్మీయ జీతం సేవ జీవితం ఎట్టాలను పరీక్షించుకున్నవా కొత్త సంస్థ మన సంతోషం అవ్వలేదు కానీ నీ ఆత్మీయ జీవితం ఇన్ని సంస్థలు గడిచిపోతుంది ప్రభావం నేను ఏది ఎక్కువ సన్నిధిలో వాళ్ళ పనులను పరీక్షించుకున్నవా నేను ఉదయం పరీక్షించుకోలేదు కాబట్టి మనకి ఇవన్నీ అవసరం ఎందుకంటే ఆయన రాక ఉన్నప్పుడు ఆ జీవితశం ఏం చేస్తావు ఇంతకాలంలో చెప్పినా గానీ నువ్వు నమ్మలేదు అనుకోవ్ ప్రయాసైతే వెళ్ళిపోతుంది కానీ అది వ్యర్థం కావడే ఆయన ప్రయాసం కాబట్టి మనం విరిగిన అందుతూ ఆయన సన్నిధిలో మనం మన చిత్రాలు సమర్పించుకోవాలి మనం భయపడదు ఏ విషయం కూడా చదివిగా ఎర్మియా గంధం ముప్పై ఆరో తేదీ ఇరవై చూడండి త్వర త్వరగా చదవాలి అండి ఈ వాక్యం ఏం చూస్తా అంటే ఆ గ్రంథము ఎప్పుడైతే అక్కడ చదివిందో అక్కడ అగ్ని పడుతుందట అగ్ని మడుతుందా అంటే మన హృదయం బలిపీఠానికి సంబంధించింది పాత నిబంధన కాలంలో మన అన్ని చూస్తే బలిపీఠం మీద ఎప్పుడు అగ్ని ఎప్పుడు మడుతూనే ఉండదు ఈ బాగా అర్థం చేసుకోవాలి పాత నిబంధన కాలంలో బలిపీఠం అనేది ఉంది కొత్త నిబంధన అది ఆత్మీయంగా ఉంది నీ హృదయమే బలిపీఠం నీ హృదయంలో ఎప్పుడు అగ్ని మడుతు ఉండాలా అగ్ని తెలిసిన ఆదేశంలో నీ అర్థం చేసుకోండి అంటే అగ్ని ఆరిపోకూడదు నీలో అగ్ని ఆరిపోవద్దు నువ్వు ఎప్పుడైతే దేవుడు అమ్ముకుంటు నీళ్ళు అగ్ని ఉండాలా నువ్వు యాచకుడు లాగా పెట్టిండు పాత నిబంధన కాలంలో యాచకులు ఉన్నాడు ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి పాత నిబంధన కాలంలో యాచకులు ఉన్నాడు యాచకులు ఒక్కరే అర్పించాలా కానీ కొత్త నిబంధనలకు వచ్చేవారికి బలు అర్పణలు లేదు ఆయనే మన బలి అయిపోయాడు ఈ సత్తును గ్రహించాలా పాత నిబంధన కాలంలో దేవుడు ఇస్తా పద్ధతి ఏడు పండుగ తీసుకురా వాళ్ళు పర్ణశాల పండగ ఇవన్నీ పండగలు కానీ ప్రతి పండగ ఆయన పుట్టుకకు ఆయన మరణానికి ఆయన భూస్థాపనకి ఆయన తిరిగి రాయడానికి సాదృష్టంగా కనిపిస్తుండే కాబట్టి ఆ పాత విధ కాలంలో ఆయన ఏం చేసిన ఒక బలి అర్ణ ఉండేది ఒక యాచకుడు పోయినప్పుడు వాళ్ళ కుటుంబం ఆ బలిపశం మీద చేపెట్టడం వాళ్ళ పాపం మొత్తం వాళ్ళ మీద వస్తూ బలిపశ అవన్నీ మనం చూస్తాం కానీ అవి మళ్ళా ఏటా ఏట ఏమైతే మళ్ళీ సంవత్సరం సంవత్సరం మా పాపము మళ్ళీ జ్ఞాపకం వస్తున్నప్పుడు మళ్ళా ఆ కుటుంబం అని సరికి రావాల్సింది అంటే ఆ రీతికి ఉంది ఆయన ఏం చేసినట్ట ఈ లోకానికి ఒకసారి తన ప్రాణాన్ని బలి అర్పించి పుట్టిన కోసం పుట్టే కోసం సంవత్సరం మొత్తానికి ఒకసారి ఆయన బలి అర్పించింది కాబట్టి ఇక బలి అర్పణలు లేవు పండుగలు ఆచారాలు లేవు ప్రతి పండగ మన ప్రభుత్వ సాలు పండగ లేవు కానీ ప్రతి పండగ మన ప్రభుత్వ సాల్యం కానీ అప్పుడు బలిపీఠ మీద బలిపీట మీద అగ్ని ఎప్పుడు మండుతుంటారు యాచుక్కుపోయి ఆ బలిపీట మీద సంబరేశ్వర మండుతుంటారు కదా కానీ అసలే బలిపీఠం ఏది అనేది నువ్వు తెలుసుకోవాలా అంటే నీ ప్రార్థన ఏది ఉంది హవకు అదే ప్రార్థన చేస్తున్నా ఇన్ని సంస్థలు అయిపోతుంది నీ కార్యాల నూతన పరిస్థితి కానీ కానీ వాళ్ళు తెలుసుకుంటారు బాబా నేను ముగించే వాక్యం అని వాళ్ళు వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి అసలు బలికల్పన సంబంధించి చూడాలి పేరు రచన పత్రిక ఈ రెండు వాక్యాలు తీసుకొని ముగించేస్తాయి బట్ అయ్యి ఎక్కువ తీసుకోను ఎందుకంటే మీ యొక్క కార్యక్రమం కాబట్టి కాబట్టి నువ్వెవరు ఈరోజు నువ్వు తెలుసుకోవాలా నువ్వెవరు నువ్వేం చేయాలా పేర్లు మొదటి పత్రిక అపోతులు రాసిన మొదటి పత్రిక నాలుగో చూడండి మొదటి పేతులు రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో నాలుగవ విషయం మనుషుల చేత విసింపబడ్డను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభులంతకు వచ్చిన వారైసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బదులను అర్పించకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారట ఎట్లుందట ఆత్మ సంబంధమైన మందిరం ఫస్ట్ ఏంటి ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బరును అర్పించాలా ఇప్పుడు అర్థం చేసుకోవాలి పేతులు ఈ విషయం జ్ఞాపం చేసుకున్నారు ఈ పేతులు ఎవరైతే తెలుసా ఇది చదువు నేను మొరటి వాడు చేపలు పడకేటోడు ప్రజలు గొప్ప సాధువులు చదువుకోలేన కానీ ఆయనకు ఎవరు భయపరిచింది యాచకులు అంటే ఎవరు కొత్త మందికి వచ్చేవారికి యాజకులు ఎవరు మీరే ఇబ్బందులు ఆయన సొంత రక్షణ ఇబ్బందులు స్వీకరిస్తారు నువ్వు యాచకుడు యాచకులు అంటే గోత్రులు ఉన్నారు పాత కాలంలో లేపి గోత్రం లేదు ఇప్పుడు కాబట్టి ఆయన మరణం ద్వారా అన్ని సమాప్తం చేసేసేడు కాబట్టి ఇక బదులు అర్పణలు లేవు కానీ అక్కడ చెప్తున్న మళ్ళీ బది అర్పణి అవి ఆత్మ సంబంధమైనవి అంటే నీలో నీ హృదయే బలి పీఠము నీ హృదయంలో ఎప్పుడు బలిపీఠం అంటే అగ్ని మండుతుండాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ నీ హృదయ బలిపీఠం నువ్వు ప్రార్థన యాజకులాగా ఉండాలా ఇతరుల గురించి ప్రార్థన యాజకులాగా ఉన్నప్పుడు నీలో అగ్ని ఎప్పుడు మండుతూనే ఉంటుంది నీ అగ్ని ఆరిపోవద్దు అలా వీళ్ళ అంటే పర్షుల ఆత్మ అభిషేకం నీళ్ళు ఎప్పుడు ఉండాలా దేవుని మాకు నీలో ఉంది ఎప్పుడు నువ్వు మందిలో ఉండాలా నువ్వు చాలా ఉంది ఆత్మను ఆత్మకుడు అన్నాడు సేవకుల ఆత్మను ఆకరిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు అనేకమైన శ్రమ పోతున్నప్పుడు దేవుడు రిస్పెక్ట్ చేస్తారు కానీ అట్లా ఉండదు మనం ప్రతిబుట క్రీస్తే చావైనా మేలు ఎవరైతే కందుబెట్టినా కానీ మనం భయపడద్దు చావైన మేలే మనకు ఎందుకంటే చనిపోతుంది ఆత్మ అయితే దేవుడు సరిగిపోతుంది అర్థమవుతుందా అలాంటి కారణాలు మనం ఉంటున్నాం ఇవి జరిగితే త్వరలో మీరు మీరు జరుగుతాయి భయపెట్టేది కాదు ఇది జరుగుతాయి త్వరలో ఎందుకంటే అందుకే నీకు కలిగేదాన్ని గట్టిగా పడుకోమన్నాడు మేడం ఏం కట్టి పెట్టేసా దేవుడు తెలుసుకోవాలన్నప్పుడు అయ్య మాకు తెలిసిందని చెప్తాను చెప్తే నేను రక్షణ పోయినట్టే అవును మనం ఒక ఒక కుటుంబం గురించి చెప్తాను నేను ఒక కుటుంబం గురించి బయట దేశంలో ఒక కుటుంబం ఉందంట వాళ్ళకి ఇద్దరు సంతానం ఉన్నారు వాళ్ళు ఉంటే ఇద్దరు రక్షణ బంధువులు పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలు పిల్లలు కొంచెం మాట వస్తారు కానీ వాళ్ళు ఏం చేసినట్ట ఆ ప్రాంతం అంతా భయంకరంగా క్రైస్తవం చదువుతున్నప్పుడు ఒక కుటుంబం దగ్గర పోయినప్పుడు వాళ్ళు సంకపోతున్నట్టు వాళ్ళు తెలుసా అసలు వేసుకోవాలంటే మనకు తెలుగు చేపేస్తుంది దేవుని సేవకులు దేవుని సేవకులే బాగా అర్థం చేసుకోవాలి జరుగుతుంది మనకు మన కాలంలో జరుగుతాయి మన దేశంలో జరుగుతుంది ఎందుకంటే అవి జరగాల్సిందే ఎందుకంటే అవి వాక్యం ఎదగల వాళ్ళు ఏం తెలుసా అసలు వేసుకోవాలంటే మనకు తెలుగు చేపేస్తున్నారు అప్పుడు ఎక్స్పెక్టేషన్ తర్వాత ఏం జరిగింది తెలుసా ఆ పిల్లల దగ్గర సంగపోతే ఆ పిల్లలు అంటున్నారు డాడీ ఎందుకు ప్రభు జీజస్ దేవుడు కాదని ఎందుకు నుంచి చెప్తున్నావు డాడీ అవును జీజస్ మా దేవుడు మా లక్ష్యుడు అని చెప్పి చెప్తుంటే చంపించారు అర్థమవుతుంది వాళ్ళు చూడు ఆ చిన్న పిల్లలకి తెలిసింది ఆయన దేవుడు అని ఆయన రక్షకుడు అని వాళ్ళంతా సేవ చేస్తున్నారు కానీ వాళ్ళు అప్పుడు ఎంతో తర్వాత ఎంత ఏడిస్తే ఏం అంటే అలాంటి కాలంలో ఉంటున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన దానికి సిద్ధపడి మన పిల్లలు కూడా ప్రిపేర్ చేయాల దెబ్బ కొట్టు భయపడింది వాళ్ళు ఎందుకంటే ఇవన్నీ బైబుల్లో జరిగినాయి అబ్బో తన పౌలు ఏం చేసిండు మేడమైన నరికేసి కనిపి ఎందుకు నడిచిండు అయినాగా ఆయన సిరిసా వచ్చి తన కాలం ముగించుకోడు ఆయన పల్లొక రాజ్యం ఉండడు కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్సాక్షులు కావాల్సిందే శ్రమసాక్షులు కాలేదా రాజు ఒక చనిపోయినా లేదా చూడదు అది ఎందుకంటే ఆయన దేవుడు అని గ్రహించిన వాళ్ళు నేను చనిపోయినా పర్లేదు నాకు ఖచ్చితంగా పల్లొక్రాజి ఉంది వాళ్ళ కాలం ముగ్గించుకున్నాడు అలాంటి కాలంలో ఉంటున్నాడు కాబట్టి రష్యా నువ్వు జాగ్రత్తగా కాపాడుకో నువ్వు సంపూర్ణంగా ఇది ఆత్మ సంబంధమైన బరులు అర్పించాలంటే ఆత్మీయమైన అంటే నువ్వు ప్రార్థనలే ఎంత గురించి ప్రార్థనిస్తే నువ్వు పరిపణలే పాంత కాలంలో ఉండే యాచకులు ఇప్పుడు లేడు నువ్వే యాజకులు దేవుడు ఎందుకంటే చూడండి ఏసుక్రీస్తు ద్వారా దేవుడికి అనుకూల సంబంధం ఆత్మ సంబంధం బరువులు అర్పించినప్పుడు పరిశుద్ధి యాచకులుగా దేవుడు మనం చేసినట్ట తర్వాత మీరు నువ్వు సజీవయమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు అంటే మందిరం అనేది ఆత్మ సంబంధం అనేది మందిరం మనం ఆడపడుతుంది మందిరం అయిన ఉండగా నా ఎందుకు అడిగించ పౌరులంటాడు మీ దేహమే దేవుని ఆలయం అంటారు మీరు దేవుని ఆత్మ మీలో నివసిస్తాను మీ దేవుని ఆలయంలో మీరు ఎదగరా అన్నది కాబట్టి మనం ఆ మందిరం కాబట్టి ఆయన మనలో వచ్చి నివసిస్తా ఉంటాడు సల్మాన్ గారి టెంపుల్ దేవుడు అక్కడ లేడు కాబట్టి ఆయన అసకృతమైన ఆలయంలో నివసింపడు అని చెప్పేసి కానీ ఎక్కడంటాడు చేతి పనికి కానీ మందిరం నివసిస్తాడు కాబట్టి ఆయన ఆత్మీయమైన మందిరం అంటే మనమే మన హృదయంలో మన ప్రభు నివసించాలా అలా కాబట్టి అలాంటి మందిరంతో మనం స్థిరపడాలా ప్రభువులకి లోపల మనం జీవించాలా హిగా అందుకే ఆయన ప్రణాళికలు నడిచిపోతున్నాయి కాబట్టి దేవుడి క్రియలు మనం తెలుసుకోవాలా హెందుకంటే నీకు ఒక పని దేవుడు అప్ప చెప్పాడు నువ్వు అందరూ మనం చేయాలా వాకి తీసి నూట రెండో కీర్తన ఇరవై వచ్చిన నూట రెండో కీర్తన ఇరవై వచ్చిన చావులకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూసిన ఆకాశం నుండి భూమిని సృష్టించినయు వచ్చు తరము తెలుసుకున్నట్లుగా రాయపడవలను చదవడం సృష్టింపబడో జనము నేను ఆయన బలము కొంగ చేసాను చాసిస్టర్ హోడు ఏముంది ఇక్కడ శరసల్లో ఉన్న వారిని మూలమే తిరుటకులు చావులకు విధిప్పబడిన వారిని విడిపించటకు ఆయన తన పరిస్థితులు ఆ స్థలంలో ఉన్నతమైన స్థాయి నుంచి చూస్తున్న ఎవరు విడిపిస్తారు ఈ లోకలు ఉన్న వారిని మూలుగులు ఎంతో మంది పాపలు ఉన్నారు ఎంతో మంది రోగాలు ఉన్నారు సైతాను బంధకాలు ఉన్నారు మనుషులు వారు ఎవరు విడిపిస్తారు అది ఆయన చూస్తున్నారు పైనుంచి నువ్వు విడిపిస్తావా నువ్వు వినిపిస్తావా హల చూడండి నువ్వు విడిపించాలా అందుకోసం మీద ఎవరు పెట్టిండు ఇన్ని సంవత్సరాల దేవుడు ఎందుకు మీరు కాపాడేటట్టే అందుకోసమే పంట చేసుకుని కాదు నువ్వు చేసుకో ఏమన్నా చేసుకో కానీ ఈ పని మనం చేయకపోతే మన జీవితం నిష్ఫలం అయిపోతుంది ఎందుకంటే ఒక మనుషులకి ఐదు తలాంతలు ఇచ్చిండు ఒక రెండు తలాంతలు ఇచ్చే ఒకరికి మూక తలా ఇచ్చిండు ఆయన వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఐదున్నవాళ్ళు ఐదు చేసిండు రెండు రెండు చేసి నాలుగు నాలుగు కానీ ఒకరే చేసి రెండు చెయ్యలేదు నువ్వు అట్లా ఉండేవా బలా మంచి దాసుదా ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు ఇదంతా ఉపమానం చెప్తున్నా అంటే ఆయన దేశాంతరం వెళ్ళిన అంటే ఆయన ఉన్నాడు మన తిరిగి వస్తాడు నీకు ఒక ఫలం ఇచ్చాడు నీకు ఒక తలాంతు ఇచ్చాడు కాబట్టి ఏం చేయాలి నువ్వు రెట్టివ్ చేసుకోవాలంటే నీ ఆత్మీయ జీతం సమృద్ధిగా నేను తయారు చేసినప్పుడు ఆయన తిరిగి వచ్చేవాడు ఇదిగో ప్రభు ఇంతమంది నేను సన్ని తీసుకొచ్చినప్పుడు బలానామకమైన మంచు దాసు నేను అనేకమైన పని మీద నేను ఈ విషయాన్ని చెప్తాను కోసం మనం తయారా ఒక కాలం ద్వారా ఏం చేసేది భూమిలో బాధపెట్టేసేయం కానీ ఏం రాదు అంటే వాళ్ళ మనసు అంతా ఉంది కాబట్టి మన భూ సంబంధ వారు ఉండాలి వీలేదు పదవులకు సంబంధమైన వారి లాగా ఉండాలి నీ తలంపులో మీ ఆలోచన మీ సమస్తం పదవుకి సంబంధించినలాగా ఉండాలా అట్లా ఉండాలంటే నువ్వు ఏం చేయాలా ఉత్తమ వాకి సరిపోతుందా ఈ వాక్యం ధ్యానించాలా వాళ్ళని నిమేసుకోవాలా నీకు చదువు లేకపోతే చదువు నేర్చుకోవాలి లేకపోతే చదువు వచ్చి కానీ ఆ రీతి కష్టం కదా మెదక్ చేస్తుంది ఒక ఒక నీకు ఈ వ్యక్తి నీకు ఎందుకు చెప్తారంటే నాకు ఎందుకు దేవుడు చూపిస్తాను ఒక ఆమె ఒక పాత్ర చేరిమర్చాను ఆమె ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది కానీ ఒక అక్షరం ముఖం రాదు పని చేస్తుంటే ఆమె దేవుడు ఆమెతో మాట్లాడి దర్శించినప్పుడు ఆమె బాప్తి సంపొంది తర్వాత వారికి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఆయనలు రావడం కానీ మూడు నెలలు ఆయన తెచ్చుకొని బైబిల్ చదువుతుంది మూడు చర్చలు నడుపుతారు ఒకటే ఆడమైన ఒకటే సిస్టర్ ఎంతో తన సేవ చేతు ఎంత ఎన్నోసారి ఆమె దర్భం పోగొట్టు చూడు ఎందుకంటే ఆమె సేవ చేయాలనే తపన మూడు చర్చలు కొన్ని ఊరు లక్షణంలో నటించింది ఒకటే సింహ్ కానీ మనం ఏం చేస్తున్నాం చూడని ఇవన్నీ ఎందుకు దేవుడు వాళ్ళు చూపిస్తాడు మనకు విని గోపించుకునేది కార్య కాదు నీకు ఆ యొక్క ఆ యొక్క ఆసక్తి రావాలని నీకు వాక్యం అదే చెప్తుంది కానీ ఆమె తీర్మానించుకోవాలి ఆ కాబట్టి మనం కూడా తీర్మానించుకోవాలి ఒట్టిగా వాక్యం అనేది కార్య కాదు నేను తీర్మానించుకున్న ప్రభావ నన్ను ఆసక్తి ఇచ్చి ఖచ్చితంగా దేవుడిని నడిపిస్తాడు అలా వీళ్ళ స్నేహితులు నడిపించలేదా ఆయన చదువు రాదు నీకు చదువు నువ్వు చదువుకో ఏమని కానీ దేవుని సేవ వరకు మర్చిపోదు చాలా వీళ్ళు చూడు ఒకటే స్త్రీ మూడు చర్చలు కట్టింది కొన్ని మెదక్ సేవ చేస్తుందా కొన్ని ఊర్లు రక్షణ నడిపించింది ఆ చాలా మంది భయపడతాడు కూడా మగవాళ్ళు ఉంటారు భయపడుతున్నాను ఎందుకంటే దేవుడు అంతగా ఉండలేదు ఏదా మీద కొడుతుంది కాదు చూడు దేవుని భయమట్లుంటారు ఎంతో మంది ఎన్నో ఆటగాలు చేసేది తన భర్త కూడా సహకరించారు సేవకులు అయినా కానీ ఆమె ఎంతో ప్రయాసిస్తున్న ఊరులు ఊరులు ఎండల్లో ఎంతో ఊళ్ళల్లో పోయి సేవ చూడు అలాంటి సేవకులకు మనసు సమరం చూస్తాం ఒక ఊరే రక్షణ నడిపించి ఒక సమయ స్త్రీ ఒక ఎలా స్త్రీ ఒక ఊరినే మనకు తెలుసు ఆ స్టోరీ ఒక ఊరినే రక్షించుకుందండి ఆమె ఎంత ఎంత దేవరాధారంటే నీ నీ ఐడెంటిటీకి నీ వ్యక్తిగతానికి సంబంధించిన కార్యగాలు నువ్వు ఎంతగా చదువుకోవచ్చు ఎంత గ్రేట్ కావచ్చు కానీ దాని కదా ప్రాధాన్యత ఇవ్వడు ఎవరో తిండే ఆయన మాట వరకు తగ్గించుకొని వరకు చెప్పిన వాడిని ఆయన దృష్టి ఉంటాయి ఆయన వార్త మనం నచ్చకపోవద్దు అదిగా నువ్వు తగ్గింపు లేకపోతే ఎట్టు పరిస్థితి నువ్వు ప్రభుత్వం చూడలేదు అలాంటి వాతావరణ కాబట్టి ప్రభావ అలాంటి చేత నాకు అనే ప్రార్థన చేయటం అవసరం చూడండి అంత గొప్పగా మనం సేవ చేసిన ఎందుకు చెప్తున్నా నా గురించి చూడండి ఎందుకంటే అలాంటి కాలంలో అంటున్నాం కాబట్టి ఎంతో మంది నాకు నశించారు ప్రార్థన చేయాలా ఎడదగ్గక ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన ఇస్త ప్రార్థన అన్ని వేల ప్రార్థన అన్ని మనం చెయ్యాలి అవన్నీ బైబుల్ అవన్నీ చెయ్యిపోతే ఎట్లా వాళ్ళు రచన పొందుతారు మన గురించి ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉంటుంది సంఘం గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను ఎందుకంటే ప్రభావ ఇది అనేకుడు మీకు జ్ఞానంలో అభివృద్ధి పొందాలా ప్రభావ ఇది సంపూర్ణ ఎట ఆత్మలు అని ఎంతగా ప్రార్థన చేస్తూనే ఉంటా నాకేం అవసరం అంటే నీ బాధ్యత నువ్వు ప్రభుత్వం నీ బాధ్యత బైబిల్ చెప్తుంది కానీ బైబిలే చదవాలని ఎంత తెలుసు కాబట్టి నువ్వు నువ్వు చదవాలా నువ్వు బైబిల్ చదవాలా దాన్ని గ్రహించాలా ఏముందక్కడ ఇరవై ఒకటి వచ్చింది చూడండి ఆయన తన ఉన్నతమైన పక్షుతాల ను వంగి చూసినో ఆకాశం భూమిని దృష్టించినో తెలుసుకున్నట్లుగా ఇది రాయబడవలేను వచ్చు ఇది ఎప్పుడు చెప్పబడింది పాత నిధుల కాలము రెండు వేల సంవత్సరాల వాక్యము ఒక తరం గురించి చెప్తున్నాడు తామిది భక్తులు దేవుడు బయటపరుస్తాడు ఒక తరం వస్తుంది వారికి ఇవన్నీ కావాలని చెప్పి రాసింది కాబట్టి ఆ తరం నువ్వే మన తరంలో ఈ తరం గురించి చెప్తుంటే భవిష్యత్తులో జరిగేది ఆయన ముందుగా ఆయన ఈ తరంలో జరుగుతుంది కాబట్టి మనకు ఒక ఇవన్నీ దేవుడు ఈ వాగ్దానాన్ని మన కొరకు రాసింది కాబట్టి నువ్వు పాటించాలా ఇటు పట్టుకొని జీవించాలా మరి విశేషాలా అనే నీతి సరే ధైర్యంగా ప్రకటించాలి నువ్వు భయపడదు ఎక్కడైనా నువ్వు ధైర్యంగా నువ్వు ప్రకటించాలా ప్రేమతో చెప్పాలి నువ్వు ద్వేషంతో చెప్పే ఎట్టి బంధువులు రాసిన బంధువులు ప్రేమతో చెప్పాలి నువ్వు చెప్పే విధానం ప్రేమ ప్రేమ ఉండాలంట నువ్వు ప్రేమ లేకపోతే వాడు మదాని దగ్గర రాడు చాలా అక్కడ జరిగింది కానీ ఎంతవైనా ప్రయాసం కాదు మన తిరిగి మాల దేవతిని చెప్పినా ఎందుకంటే మన డైరెక్ట్ వారికి మనం చెప్తాం కరెక్ట్గా ఏం కానీ ఆ చెప్పినప్పుడు వాళ్ళ ఉదయాలు ఏమిటంటే వాళ్ళు పరిచయం చేయలేదు అప్పుడు వాళ్ళ కోపం దుష్టి చాలా పనిచేసే వాళ్ళ ప్రేమతో చెప్పాలి వాటికి వాటిని నీ పరిచయం బోదా నీ ఉపదేశము దీర్ఘ శాంతంతో బోధించాలండి అది ప్రేమతో వాళ్ళ దేశాన్ని నడిపించుకోవాలి దేశంతో ఎక్కువ పరిస్థితి నీ భర్తను ప్రేమతో మార్చుకోవాలి ఎందుకంటే నువ్వు ప్రేమను చూపించాలా ఆయన చూపించిన ప్రేమ ఆ ప్రేమను నువ్వు పొందుకొని నీ భర్త అట్లా చూపిస్తే రక్షణ అవుతుంది ఒక టైన్ నీకు నీ గుణాలను బట్టి భార్య ఉంది బైబుల్ వాక్యంలో నువ్వు మంచి క్రియలు చేసి నువ్వు బాగా నీ ప్రవర్తన బట్టి నీ భర్త రక్షణ అవుతుంది నీ ప్రవర్తన బట్టి నీ భార్య రక్షణ అవుతుంది దేవుడు నమ్ముకున్నావు నీ భార్య నమ్ముకోలే కానీ మంచి ప్రవర్తన బట్టి నీ నీ భార్య రక్షణ పోతుంది వాక్యం ఉంది కాబట్టి మన ప్రవర్తన కూడా మనం జాగ్రత్తగా ఉండాలి ఏదో మనం సరి చేసుకోవాలి పశువుగా జీవించాలా మాకు ఎలాంటి మనం వేసేదాన్ని మనం చేయొద్దు బయటికి గొర్రె చర్లు తీసుకుని లోపల చూడేలా ఉండొద్దు మనం మనం తీసుకోబట్టమైన మృదయంతో ప్రాబ్లం మనం మయమపరచాలి యథార్థు మనం సేవ చేయాలా హలవీయ అలాంటి సేవ కోట్టుకు మనం ఉండాలా నువ్వు పాఠాలు పాడుతుంది నువ్వు నేను తర్వాత వెళ్తున్నా ఏముంటది మన ఎలాగైనా చేతుంది అటు కావద్దు మనం పాట పాడినా ఆయన సరి చూపించినా ఆయన ఇచ్చినా ఇప్పుడు సరే ఆయన ఎల్లప్పుడు ఆయన మన పరిచాల వాకి అని చెప్పి ఎల్ల వేళ ఆయన చుట్టించాలా మనము ఆయన కొరిల్లమంటా హలవీగా కాబట్టి మన కాపరి ఆయనే పరమ కాపరి హలవీయ కాబట్టి ప్రభావా నీ చెల్లిలో విన నడిపించి ప్రోవా నీ చేతిలో నీకు కొమ్మర్లాగా మంచి పాత్ర చెయ్యవచ్చు అని నువ్వు ప్రార్థన చేయాలి ఈ రోజు హ్యా మనం ప్రార్థన చేస్తాం మనం మీ మనసులో మీరు ప్రార్థన చేసుకోండి ప్రభావ ఈ రోజు నేను నా అతను మాట్లాడిన ప్రభావ నా జీతాన్ని సంపూర్ణంగా మార్చు ఎన్నో సంవత్సరం అయింది ప్రభావ నేను నేను కానీ ఇంతవరకు కూడా ప్రభా నా జీతాన్ని నేను మార్చుకోలేదు ప్రభావ నేను సుదీర్శన గానీ ప్రభావదు ప్రభావ నేను గ్రహించలేదు ఈ రోజు నా తను మాట్లాడిన వందనాలు ప్రభావ నా దేవ నా జీతాన్ని సరిచే ప్రభావ మీ వాక్యాను సారంగా జీవించాలి ప్రభావ ప్రభా నన్ను ఆస్వాదించి ఈ రోజు ఆయన నిలిచి ప్రభావ తీర్మానం ఆస్వాదించింది ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏర్పరచుకున్నాను ప్రభావ మీ కృపల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ మనం ప్రార్థించాలి మన వ్యక్తిగతంగా మనం ప్రార్థించాలా అలా మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభావం ఎందుకంటే అలాంటి వారి కోసం దేవుడు మనకి ఏర్పరచుకున్నాడు మన పాట ప్రార్థన చేస్తాం మన మనసులో మనం అనుకోవడం చేసి మనం ఒక పాట పాడి ఈ వాకి మీకు వచ్చిన పాట పాడుతున్నా ఏం ఇవ్వగలగా నా రెండే రోజు చెందాలు ఆ పాట పాడిన తర్వాత ఏమూ వగలనయ్యా నాయసయ్యా చేసిన మేలులకై ఏమూ వగలనయ్యా చేసిన మేలులకై ఇందుగూచి లోకమంత చాటనాపిన్నంత వరకు పాడనా ఇందు గుమంత చాటనా మాదిలే కతిదు గులే నినాతయో ధే చిరే కదిలేదే చింతనా క్రిమా చునాయ య లో మంతనా ీందంతవరకు పాడనా సు గుు లో మంత్రి గుర్ కుగలైయాిలోక रातू एवी उन्नालु रिगुलेनी तीवी तवस्वेंद्रना कांचीगरे तू तीवी नन्नु मरिया तो नन्निकुया कांचीगरे तीवी नरेदु ती हासलो नन्निकुया మనం ప్రార్థన చేసాం దేవుడు చిన్న వాక్యం తెలిసిన గాక సామవచ్చిన పాస్టర్ గారికి హృదయపూర్వక అన్నారు